గణపతిగొంహవామహే కవికవీనాపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభం శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపే గురు పరపరా ీతమస్ వైషస్మిదరంతరం కథ తస్ భయం भाष्य चुस्तुना अवद्यां यद्यायाचपस्थात वस्तु तैमीक्रव्यति आत्मनिच उतरपमी विलक्षण అంత మాత్రం వీడు దర్శిస్తాడు దానికి సాంఖ్య వివేకము అని అంటారు దేహము దేహము కంటే విలక్షణంగా ఆత్మ చైతన్యం ఉన్నది ఈ మాత్రం తెలియడానికి వాడు మహాజ్ఞానీయం అనక్కర్లేదు ఒక ఒకంత వివేకం ఉంటే ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది సో దేహము భిన్నంగా నేను క్షేత్రజ్ఞుడు ఉన్నాను అని అంతవరకు మామూలే వేదాంతం అంతే చెప్తుంది అనుకోకూడదు ముఖ్యంగా తెలుస్తుంది సైకాలజిస్టే చెప్తాడు ఆ మాట పోతే ఈ ఇక్కడ తెలుసుకోవాల్సిన భే వేదాంతంలో తెలుసుకునే ప్రధానమైన అంశం ఏమంటే ఈ క్షేత్రజ్ఞునకు పరమాత్మకు ఉండేటువంటి సంబంధం క్షేత్రజ్ఞుడంటే బుడగ సముద్రము సో ఈ బుడగ సముద్రం ఈ రెండు వేరువేరుగా ఉన్నాయా వాస్తవంగా వేరువేరుగా ఉన్నట్లు కనపడినా వాస్తవంగా ఒకటి స్వరూపము మీరు బుడగా అన్నప్పుడు దాని యొక్క స్వరూ దాని తత్వము అనగా నీరును ఒక రక ఒకంత విస్మరించి దానికి ఉండే నామరూపాలని మాత్రమే మీరు హైలైట్ చేస్తున్నప్పుడు దాన్ని బుడగా అని అంటారు నెక్లెస్ అన్నప్పుడు ఏమంటారు దానికి ఉండేటువంటి తత్వము బంగారాన్ని ఒకకింత విస్మరించి పూర్తిగా విస్మరించారని నేను అన్నాం ఒకంత విస్మరించి దానికి ఉండే ఆ డిజైన్నే హైలైట్ చేసినప్పుడు డిజైన్ని దాని యూటిలిటీని హైలైట్ చేసినప్పుడు దానికి నెక్లెస్ అని పేరు పెట్టారు అదేవిధంగా బుడగ అంటే నీరేది సముద్రము అంటే అది ఇంకొక పెద్ద ఉపాధి చాలా పెద్ద ఉపాధిని తీసుకుంటే సముద్రం అని పేరు సముద్రం అంటే ఏంటండి నీరే కదా సముద్రం లేకపోతే అంతకంటే వేరే ఏమైనా ఉందా హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఆయన చిన్నవామి చెప్తూ ఉండే ఈ కథని హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఒకనొక రైతు పాపం చదువు బాగా చదువు చదువు బాగా చదువుకుంటే కానీ వాడికి అజ్ఞానం బాగా దృఢపడదు కదా అమాయకంగా ఉన్నట్లయితే సత్యాలు గమ్మునే వంటబడతాయి ఈ కృత్రిమమైన విద్య ఈ అజ్ఞానం బాగా గట్టిపడుతుంది సో ఎనీవే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నవాడు బొంబాయి వచ్చాడు బొంబాయి వచ్చి అక్కడ వాళ్ళు చెప్పారు సముద్రం చూడు వెళ్ళి అక్కడికి వెళ్ళేది సముద్రాన్ని చూడు నువ్వు వెళుతున్నావు కదా ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ ఇది ల్యాండ్ లాక్డ్ ఏరియా అక్కడ సముద్రం మాట ఉండదు సో సరే సముద్రం చూద్దామని మహాసరదా పడ్డాడు తీసుకెళ్ళమన్నాడు కొడుకుని కొడుకు తీసుకెళ్లాడు సముద్రం దగ్గరికి తీసుకెళ్లి చూడమన్నాడు సముద్రం చూడమంటే ఏది సముద్రమేదో చూపించినాకంటాడు అంటే ఎదురుకుండా ఉన్నది ఎదురుకుండా ఉన్నది నీరు ఇది మాకు హిమాచల్ ప్రదేశ్లోనూ తెలుసు అని అంట సో ఆ విధంగా సో సముద్రము ఉన్నది వడి మీన్ పోయి సముద్రం అంటే అదే నీరు విశాలమైన ఉపాధిలో ఉన్నప్పుడు సముద్రము అన్నారు కాలవ ఏ వడి మీన్ పోయే కాలవ మా చిన్నప్పుడు మేము కాలువ అంటూ ఉండేవాళ్ళం వస్తమానం వీళ్ళ కాలంలో దూపుతూ ఉండేవాళ్ళం వడి మీన్ పోయే కాలవ ఒక విశిష్టమైన ఉపాధి ఇలా పొడువుగా తవి నీరు వెళుతూ దానికి కాలువ అది ఆ గట్టుకి నీరు కాలం అని పేరు కాదు దేనికి కాదు అవికే ఆ నీటికే అలాంటి పేరు పెట్టుకున్నాం ఒక విశిష్టమైన ఉపాధిని కాలం అన్నారు చెరువు ఇంకో ఉపాధికి చెరువు అని పేరు తత్వంలో భేదం ఏమైనా ఉన్నదా లేదు అదేవిధంగా ఘటాకాశము మహా మహాకాశం మహాకాశం పెద్దది ఘటాకాశం చిన్నది మహాకాశం పెద్దది కాదు ఘటాకాశం చిన్నది కాదు ఘటము చిన్నది ఘటము యొక్క చిన్నదనాన్ని ఘటాకాశానికి అండగట్టాం బ్రహ్మాండము యొక్క పెద్దతనాన్ని మహాకాశానికి అంటగట్ట అంతే సో కాబట్టి ఈ ఉపాధి భేదమును ఒకంత అంటే మనస్సు ఉపాధికి కట్టుబడిపోయి ఉంటుంది అదేవిధంగా అలవాట్లో ఉంటుంది మనస్సు కాబట్టి జాగ్రత్తగా శ్రవణ చేసినట్లయితే మనస్సుని ఆ ఓరియంటేషన్ నుంచి పక్కకి పెట్టగలిగినట్లయితే సో ఈ జీవుడు ఈశ్వరుడు ఆ రెండు వేరువేరు తత్వాలు కావు జీవుడు ఈశ్వరునియందు లేచిన ఒకనొక స్పందన అయామ్ ఇన్ మోషన్ ఈజ్ జీవ అయామ్ ఇన్ సైలెన్స్ ఈజ్ ఈశ్వర్ సో ఆ విధంగా ఈశ్వరుడికి జీవునికి భేదమేమీ లేదు అనే సత్యాన్ని గ్రహించటం ఆ అభేదాన్ని దర్శించటం ఫస్ట్ వేదాంతం అభేదాన్ని బోధిస్తుంది వేదాంతం కేవలం వివేకాన్ని బోధించటం కోసం రాలేదు అభేదాన్ని బోధించటమే వేదాంతం యొక్క పరమతాత్పర్యం దానికి మార్గంలో వివేకాన్ని కూడా బోధిస్తే బోధిస్తుంది ఎందుకంటే వివేకాన్ని లేనివాడికి ముందు వివేకాన్ని చెప్పాలి వివేకాన్ని చెప్పకుండా అభేదాన్ని చెప్తే అదేం వర్కౌట్ కాదు కాబట్టి ఆ విధంగా క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు అభేదాన్ని బోధించటము నెంబర్ వన్ నెంబర్ టూ అసలు పదమూడో అధ్యాయంలో గీతలో శ్రీకృష్ణుడి దీన్ని బాగా నిరూపించాడు ఆయన ఆయన ఓ క్షేత్రజ్ఞం చా క్షేత్రజ్ఞం గురించి చెప్పాడు కదా ఏతజ్ఞోవేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ సో ఈ దేహం ఉన్నది ఇదం శరీరం దీనిని తెలుసుకుంటూ దీని ముందు చేతన రూపంగా ప్రకటమవుతున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అయితే ఇప్పుడు మీరు లోకంలో చూసినట్లయితే క్షేత్రజ్ఞులు అనేకంగా ఉపలభ్యమవుతున్నారు ఇక్కడ ఎందుకంటే దేహాలు ఎలాగైతే అనేకంగా ఉన్నాయో దేహానేకత్వాన్ని బట్టి క్షేత్రజ్ఞులలో కూడా భేదము మనకి స్పష్టంగా భాషిస్తూ ఉన్నది కాబట్టి క్షేత్రజ్ఞములు నానా అనేటువంటి ఒక అభిప్రాయం కలగడం సహజం కదా అందుకోసం వెంటనే ఆయన ఏం చెప్పాడంటే అవిభక్తం విభక్తూ విభక్తమివచ స్థితం వెంటనే అదే పదమూడో అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళి ఈ మాట చెప్తాను సో అవిభక్తం విభక్తూ ఇప్పుడు ఎలాగైతే కుండలు వేర్వేరుగా విభక్తములుగా ఉన్నా ఆ కుండల ఉన్న ఆకాశము అవిభక్తమే ఇప్పుడు ఇక్కడ ఈ గీలో మంది కూర్చున్నాం ఇక్కడ ముప్పై ఆకాశాలు ఉన్నాయా ఒకే ఆకాశం ఉన్నదా ముప్పై ఆకాశాలు లేవు ఒకటే ఉన్నది కానీ ఎవరి కడుపులో ఆకాశం వాళ్ళది వేరే అన్నట్లుగా భాషిస్తుంది సో అభి అవిభక్తము విభక్తం విభక్తములైనటువంటి ఉపాధుల ఎందు కానిది విభక్తమైనదా అన్నట్లుగా ఆ చైతన్యం ఏది కలదో అదియే ఆత్మ కాబట్టి క్షేత్రజ్ఞ భేదం కూడా కల్పితమే ఒక క్షేత్రజ్ఞునికి మరొక క్షేత్రజ్ఞునికి భేదము కల్పితము ఒక క్షేత్రజ్ఞునకు ఈశ్వరులకు భేదము కల్పితము ఇది వ్యవస్థ ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీరు భేదాన్ని అజ్ఞానం చేత స్వీకరిస్తారో అక్కడక్కడ ఆ భేదం నుండియే భయము పుట్టును అల్పమపి భేదం భేద దర్శనం కురితే భేదం కుదిరితే అంటే భేద దర్శనం కురితే భేదాన్ని చేయటానికి అవకాశం ఏం ఆకాశంలో భేదాన్ని మీరు ఎలా చేస్తారు అక్కడ ఒక కుండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి అంత మాత్రం చేత ఆకాశంలో భేదం వచ్చేస్తుంది ఆకాశము అఖండము నిరవయవము సర్వవ్యాపకము దాంట్లో భేదం రాదు కానీ వీడు భేదాన్ని చేస్తాడు అంటే వాస్తవంగా లేని భేదాన్ని సృష్టించాడు అని కాదు భేదము సృష్టింపబడదు భేదమే సత్యం కానీ భేద దర్శనం కొరితే భేదము వాస్తవము కాకున్నాను వీడు భేదాన్ని దర్శిస్తూ అలాగే ఎప్పుడైతే భేద దర్శనం చేస్తాడో అప్పుడే వీడికి భయము తప్పదు అనేది అంటారు శంకరులు భేద దర్శనమే వహి భయకారణం భేదర్శనమే భయానికి హేతువు అల్పమపి భేదం పశ్యతీత్యర్థ భయం కావాలంటే పెద్ద భేదమేమక్కర్లేదు ఎత్కించిత భేదాన్ని కూడా మీరు భావన చేసినట్లయితే ఆ భయ భయము అలా కొనసాగుతూనే ఉంటుంది ఎత్కించి భేదాన్ని కూడా మనం వాస్తవం అని స్వీకరించకూడదు కొంతమంది ఏం చేస్తారంటే అవునండి యుక్తి ప్రకారంగా అభేదమే కనపడుతోంది యుక్తి యుక్తి అంటే లాజిక్ ని కనుక అప్లై చేసినట్లయితే కొంతమంది లాజిక్ అప్లై చేయకుండా తలుపులు వేసేస్తారు బుద్ధిని మూసేస్తారు ఇంకా దాన్ని ఆలోచించనివ్వరు ఎదురువాడు ఆలోచిస్తే వాడి మీద హుంకారం చేసేసి కోప తరిమేస్తారు అక్కడి ఆలోచనకి స్థానాన్ని అటువంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరం వాళ్ళకి చెప్పడం అనవసరం వాళ్ళకి భగవంతుడు వాళ్ళని ఇంకో రకంగా మరోపుడు భరిస్తాడు కానీ వివేకము గలవాడి ఎదుట యుక్తిని బోధించినట్లయితే వాడు తెలుసుకోగలుగుతాడు యుక్తి చేత అభేదం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సరే వేదము గీత ఇత్యాది స్మృతి గ్రంథాలు అభేదాన్ని చక్కగా బోధిస్తూనే ఉంటాయి ఇంతలాగా వ్యవస్థ ఉన్నా వీడి మనస్సులో ఒక పాత సంస్కారం ఒకటి ఇంగువ మూట కట్టిన గుడ్డకి ఆ వాసన వదలనట్టుగా వీడిలో ఆ భేద సంస్కారం ఒకటి వీడిని పీడిస్తూ ఉంటుంది వాడు ఆ భేద సంస్కారం చేత వాడేమంటాడంటే అభేదమే సత్యం అండి నేను ఒప్పేసుకున్నాను కానీ మరీ అంతలాగా పకడ్బందీగా అభేదం అంటే మేము పొద్దున్నే లేచిన వెంటనే ఏదో దేవతార్చనారి చేసుకుంటున్నాం దేవుని దండం పెట్టుకుంటున్నాం దీనికి మోపం వస్తుందేమో అని చేతను అభేదంతో బాటుగా కొద్దిగా భేదాన్ని కూడా మేము అంగీకరిస్తాము అని ఆ సంస్కారం అలా చేస్తుంది ఆ సంస్కారం మనిషిని అలా హింస పెడుతూ ఒక సేవకుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు హఠాత్తుగా ఏదో కారణం చేత ఏదో ఏనుగు ఎవడమేళ్ళో ఈ పూలమాల వేస్తే వాడే రాజు అని ఏదో ఇలాంటిది పెట్టి వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెడితే మంత్రి టకటక వచ్చేప్పటికి వీళ్ళు లేచి ఏంటి బావయ్యారని అరే నువ్వు మహారాజు మళ్ళీ వాడికి గుర్తు కూర్చోపెట్టాల్సి వచ్చింది వాడికి తెలుసు మహారాజుని అయిపోయానని వాడు ఇప్పుడే అప్పుడే పట్టాభిశక్తులు వాడికి నమ్మకమే వాడికి తెలుసు నేను అయినా ఆ పాత సంస్కారం ఓరియంటేషన్ అలా పీడిస్తూ ఉంటుంది అలాగే మనిషిలో ఆ భేద ఓరియంటేషన్ భేద సంస్కారం ఓ పిసరంత ఉంటుంది ఎవరికి జ్ఞాని జ్ఞా బాగా వివేకవంతుడికి కూడా ఆత్మజ్ఞాన అభిప్రాయం కాదు సో ఆ భేద సంస్కారం ఇంకో పిసరంత ఉంటే ఆ పిసరంత భేదం వల్లనే వాడు దుఃఖాన్ని భయాన్ని పొందుతాడు అరం అల్పమీ పూరుతాయి ఇంకా సరే భేదాన్ని పట్టుకు విరలాడి వాడికి భయం అని చెప్పకపోతే ఒక క్షేత్రజ్ఞుడికి మిగిలిన క్షేత్రజ్ఞులు అందరి వల్ల భయమే సరే ఈశ్వరుడి వల్ల భయం ఎప్పుడూ ఉండిపోయే ఇంకో క్షేత్రం నుంచి వీడు కొంచెం కుస్తీ పట్టు ఓడించేయలిగితే కలిగించవు ఈశ్వరుని ఎలా ఓడిస్తాడు ఈశ్వరుని వల్ల భయం ఎప్పుడూ నిలిచి ఉండిపోయాడు అండి చేతనే భయము భక్తి భయము భక్తి మరి ఉత్తినే భయం అంటే బాగుండదని దానికి భక్తి కూడా దూడి భయమో భక్తి అంటే చిన్నపిల్లలకి తల్లి దగ్గర భయం భక్తి ఉండడం న్యాయం అంతే పెద్ద వయసు వచ్చినా వాళ్ళు అలా భయపడుతూనే ఉంటే ఇప్పుడు వీధిలోకి వెళ్ళి కూడా భయపడుతూనే ఉంటాయి కాబట్టి భయము ఈ విధంగా భేద దర్శనం చేతనే వస్తుంది అంచేతనే శాస్త్రంలో ఏం చెప్తారంటే నిన్ను నీవు ఒక ఒక విశిష్టమైనటువంటి క్షేత్రజ్ఞునిగా దర్శిస్తూ ఉన్నంత కాలము నేను సర్వము నుండి విడిబడి ఉన్న ఒక క్షేత్రజ్ఞ ఒక పరిచ్ఛిన్నం వ్యక్తిని అనే ఒక పర్సనాలిటీ మీద పట్టుకుని విరలాడుతున్నంత కాలము యు విల్ నెవర్ గెట్ రిడ్ ఆఫ్ um fear because fear happens to be happens to be the shadow of personal existence so the personal existence i am a person ane ante aa existence edaithe kalado adu unnanta kalamu dantobattu ga fear kuda fear desire ikkada topic fear kabatti fear antunnam aa rendu kuda dantobatte vasto untai endukante as individuals are uh, limited in space and time We are bound to be afraid, no question, we are bound to be afraid. Only in the knowledge of the knowledge that we have in the knowledge of the knowledge. Therefore, the in so, the knowledge of the Atma Jnanan, we have to abandon these personal the equations. All personal equations are abandoned. Every personal equation. In the knowledge of the knowledge, భయము నుండి పూర్ణంగా విముక్తుడైపు సో పర్సనల్ ఈక్వేషన్ ఉన్నంతకాలం భయము తప్పదు ఎందుకంటే అది అజ్ఞాన కల్పితమైనటువంటి భేదము భేదము భయ హేతువు ఆ విధంగా ఆ శాస్త్రం అలా చెప్తుంది సో చాలా పెద్ద ప్రతిపాదన సామాన్యమైన విషయమేం కాదు కొంచెం జాగ్రత్తగా తన్ హ్యాస్ టు వర్క్ ఇంట్ అవుట్ తస్మాత్ ఆత్మైవాత్మన భయకారణమవిదుష అజ్ఞానికి భేదాన్ని చూస్తూ ఉండేటువంటి అజ్ఞానికి భయకారణమో ఆత్మే ఆత్మైవో ఆత్మన భయకారణం ఉదాహరణకు వీడు ఒంటరిగా గదిలో ఉన్నాడు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనే ఒక పర్సనల్ ఈక్వేషన్ ఐఎమ్ ఎ లోన్ అనే పర్సనల్ ఈక్వేషన్ ఈ పర్సనల్ ఈక్వేషన్ ఆత్మే కదా ఆత్మ చైతన్యంలోనే ఫస్ట్ ఈగో అన్నది ఈ షైన్స్ ఇన్ ఆత్మా ఎ లోన్ ఇట్ ఈజ్ ఆత్మ బికాజ్ ఈ షైన్స్ ఇన్ ఆత్మ ఇట్ ఈజ్ ఆత్మ ఎలాగంటే సినిమా తెర మీద హీరో ఈజ్ ఆల్సో లైట్ అని చెప్పినట్టు హీరో ఈజ్ ఆల్సో ఏ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ హీరో లైట్ కంటే భిన్నంగా ఎలా కూడాడు అలాగే ఈ పర్సనల్ ఈక్వేషన్ కూడా లైట్ ఆత్మచైతం లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదో వీడు మనస్సు ఏమంటుందంటే ఈ గదిలో ఓ దెయ్యం ఉంది అని అనిపిస్తుంది ఏవో నీడ ఏదో ఉంటుంది ఆ నీడ దేయము అనే ఫీలింగ్ ఈ దెయ్యము అంటే ఇట్ ఈజ్ నేదర్ నో నార్ అన్నో వీడికి దెయ్యం అంటే ఏమీ తెలియదు అని భయపడాల్సిన అవసరమే లేదు కొన్ని పూర్తిగా తెలుసునంటే దర్ ఇస్ నథింగ్ దెయ్యం లేదు ఏం లేదండి అంతా కల్పన పూర్తిగా తెలిస్తే అసలు సమస్య లేదు పూర్తిగా తో తెలియదు కంప్లీట్గా తెలియకపోదు సో ఆ మిడిమిడి జ్ఞానంలో ఉంటాడు ఉండి దెయ్యము అనే కల్పన ఒకటి వస్తుంది దెయ్యము అనే కల్పన వచ్చిన వెంటనే ఆ దెయ్యం మన మీద పడుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ దెయ్యము అనే కల్పన ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచే పుట్టింది మనస్సు యొక్క మనస్సులో ఒక ఆలోచనే దెయ్యం అండి అది మానసిక కల్పన అది మీద పడుతుందేమో అనే ఐడియా కూడా మనస్సే సప్లై చేస్తుంది మనస్సు ఇట్ ఈస్ అ స్టూపిడ్ ఇట్ ఈస్ టబర్న్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ క్లవర్ అండ్ డిసెప్టివ్ అన్ని లక్షణాలు మనస్సునే సో అది అది అది ఇట్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ అన్ ఐడియా ఇట్ క్రియేట్స్ అన్ ఐడియా ఏమని ఈ దెయ్యం మన మీద పడుతుందమ్మా అనే ఐడియాని క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసి ఆ ఐడియా నుంచి భయాన్ని సృష్టిస్తుంది ఎవడు సృష్టి మనస్సే సృష్టిస్తుంది విశాచమో మనస్సు యొక్క సృష్టి భయము మనస్సు యొక్క సృష్టి వాడు భయపడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ వీడి మనస్సే వీడికి భయ హేతు అండి ఇప్పుడు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వైద్యే సఫర్ యునో బికాజ్ దేర్ మైండ్ కాజెస్ దేర్ సఫరింగ్ ఇట్ ఈస్ దేర్ మైండ్ విచ్ ఈస్ దేర్ ఎనిమీ దే థింగ్ దట్ ది ఎనిమీ ఈజ్ అవుట్ సైడ్ మనస్సే వాళ్ళకి శత్రువు తన కోపమే తన శత్రువు ఈ కోపం ఎక్కడ ఉంటుందని మనస్సులోనే ఉంటుందండి మానసికమైనటువంటి ఒకనొక వికారానికే కోపం అవుతుంది కాబట్టి పై వాళ్ళ వాళ్ళు మన దుఃఖాన్ని కలిగించరు మన మన మనస్సే మనకి శత్రువైపోయి దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ఇన్ ఏ జనరల్ సెన్స్ మన మనస్సే మనల్ని డిజైర్స్ రూపంగా దుఃఖాన్ని కలిగిస్తుంది అంతకంటే ఎక్కువగా మన మనస్సే మనకి భయ హేతువై దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆత్మైవ ఆత్మనహ భయకారణం అవిదుష అవిద్వాంసుని యొక్క ఆత్మ అంటే ప్రసరంత ఆత్మే కదా అవిద్వాంసుని ఆత్మ ఏమీ సర్వ పరమాత్మ లాగూ కానే కాదు ఈ అవిద్వాంసుని యొక్క ఆత్మ అంటే పరిచ్ఛిన్నమైన ఈ ఆత్మ వాడి ఆత్మ సైకిక్ లైఫ్ ఉంటుంది ఈజ్ హీఈ్ వన్ విత్ ది మైండ్ మైండ్ ప్రెసెంట్స్ ఎ లైఫ్ టు హిమ్ అండ్ హీ టేక్స్ ఇట్ హియాస్ హిమ్సెల్ఫ్ అటువంటి మైండ్ మేడ్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నవాడికి ఆత్మైవ భయకారణం తనకి తానే భయ ఉంటాడు వాడి భయం అలాగే కొనసాగుతూ ఉంటుంది తదే తదాహా ఆ విషయాన్నే ఈ మంత్రము చెప్తోంది ఏమనంటే తత్వే భయం విదుషో మన్వానస్ భాష్యం త్రహ్మత్వే భయం భేదర్శిన విదూషన్య మత్ అహమన్య సంసారీ ఇత్యేవం విదూష విదూష ఇలా ఇలా గ్రహిస్తాడు వీడు ఇలా తెలుసుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు వీడు మత్తా ఈశ్వర అన్య నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు అని తెలుసుకుంటాడు తర్వాత అహమన్య సంసారి ఈశ్వరుడు భిన్నంగా ఉంటే పని ఉంటే ఉండేవయ్యా నీ సొమ్ము ఏం పోయింది ఉన్నావు కదా అంటే నా నేను ఉన్నాను అనుకోండి కానీ ఈశ్వరుడు దూరంగా ఉన్నాను అహమన్య సంసారి ఈ సంసార సముద్రంలో దుఃఖాన్ని అనుభవిస్తుంది ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈశ్వరుడు అండి ఎక్కడో ఎక్కడో ఉన్నాడండి క్షేత్రంలో కాశీ క్షేత్రంలో ఉన్నాడు నేను ఇక్కడ ఈ దిక్కుమాలను హైదరాబాద్లో పడున్నాను కాశీ ఉన్నట్లయితే ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవండి అని అంటాడు ఇదో భ్రాంతి ఈ కాశీలో ఉంటే ఈశ్వరుడు ఈ దగ్గరగా ఉండేవాట్టు హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడికి దూరం అయిపోయింది వీడికి హిందూ ధర్మం యొక్క మౌలిక సత్యాలు ఏవి కూడా వీడికి తెలియలేదు అని అర్థం వండపట్టడం మాట కళలో కూడా వినుండడు వీటిని వీటిని ఇదో పెద్ద జ్ఞానం ఇలా నడుస్తూ ఉంది చేయమని దానివల్ల సోషల్ సోషల్ మూవ్మెంట్ ఉంటుంది తర్వాత సోషల్ హార్మోనీ డెవలప్ అవుతుంది ఇంటగ్రేషన్ నేషనల్ ఇంటగ్రేషన్ డెవలప్ అవుతుంది తర్వాత ఆ తీర్థంలో మహాత్ములు సంచరించడం చేతనే అది తీర్థమైంది వ్యాసమహర్షి సంచారం చేయడం చేతనే అది తీర్థమైంది కాశీకి కాశీత్వం వ్యాసుని అనుగ్రహం వల్ల వచ్చింది ఆ విధంగా సాధు సంగతి కలుగుతుంది అని ఇలాంటి హేతువుల చేత తీర్థయాత్ర అని చెప్పారు కానీ నీ మనసులో కుళ్ళు అంతా నువ్వు కళ్ళు అక్కడ అలాగే ఎట్టు పెట్టుకుని అక్కడికి వెళ్ళే ఓ మునకేసి వచ్చేసి ఇదిగో నేను ఈశ్వరుణ్ణి పొందేశాను అని అలా అది అది లేకపోయితే నేను దూరం అయిపోయాను కాబట్టి ఇదంతా కూడా ఒక అవివేకం చేత వచ్చినట్టు వీడిలాగే భావన చేస్తూ ఉంటాడు అహమన్య ఈశ్వర అన్య ఏదో పెద్ద వీడికి తెలుసున్నట్టు వీడికి తన గురించి తెలియదు ఈశ్వరుడు గురించి తెలియదు అయినా కూడా ఆ మిడిమిడి జ్ఞానంతో ఏదో సమ్ కండిషనింగ్ ఎవడో చెప్తాడు ప్రోపకాండ వీడికి వీడికి ఆత్మస్వరూపం ప్రోపకాండ వల్ల పికప్ చేసిన ఆత్మస్వరూపం ఎక్కడో ఏదో మైక్లో వినో ఏదో ప్రో సం ప్రోపకాండ బేస్డ్ నాలెడ్జ్ సో అది ఏదో పట్టుకుని అహమన్య సంసారి ఈశ్వర మొత్తోన్య ఈశ్వరుడు ఎక్కడున్నాడు గాడ్ ఇన్ హెవెన్ గాడ్ ఇన్ హెవెన్ అన్నవాడు ఇంగ్లీష్ వాడయ్యాడు ఈశ్వరుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నవాడు మన పడయ్యాడు ఓ ఏదో అపనా హాయ్ ఓ పరాయా ఏవి నెహే అంతా ఒకటే ఈ థియాలజీ అంతా ఒకలాగే ఉంటుంది సో రొయ్యపొడి ఎక్కడ పెట్టినా దాని గంధం ఒకే పద్ధతిలో ఉంటుందని సామెత ఒకటి ఆ విధంగా ఈ థియాలజీ మీరు ఎక్కడికి ఒకే తీరులో ఉంటుంది ఇగో ఇలాగే పేర్లే మారుతూ ఉంటాయి నాలుగు రూపాల్లో కొద్ది సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటే ఆ భేదాన్ని భేదాన్ని చూస్తే అంత అంత నిరాదరణ భావం కల భేదముందు ఏమీ సారం లేని కారణంగా ఎనీవే సో ఈ రకంగా వీడు భావన చేస్తూ ఉంటాడు పైగా విదుష నేను విద్వాంసుడని కూడా ఒకటి వాడికి తత్ బ్రహ్మ ఏవ భయం తత్వేవ భయం నువ్వు ఏ బ్రహ్మ బ్రహ్మ అంటే ఈశ్వరుడు నువ్వు ఏ దేవుడు గురించి మాట్లాడుతున్నావో వాడే నీకు భయహేతు అయిపోతాడు తత్వేవ భయం విదుష మన్వానస్య నేను విద్వాంసు అనుకుంటాడు భేదాన్నే భావన చేస్తూ కూర్చుంటాడు మన్వానస్య ఇప్పుడు నాకు తెలియలేదండి నాకు ఇలా అనిపించింది ఏ ఏమిటంటే సత్యం ఏమిటంటారో అని అడిగేంత వివేకం కూడా వీడికి ఉండదు విదుషా మన్వానస్య పండితం మన్యహ అనే ప్రయోగం విన్నారా ఎప్పుడైనా వీడు వీడు విదూష మన్వానస్యా అంటే వాడే సోయం దేవదత్త అవిద్యా అంతరే వర్తమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా పండితం మన్యా అని అలాగొస్తుంది కఠోపరిషత్తులో మంత్రం పండితం మన్య అంటే పండితుడని కాదు అర్థం తాను పండితుడనను అనుకునేవాడు అంటే అర్థం ఏంటండి తాను పండితునని అనుకునేవాడు అంటే అర్థమేటండి అపండిత అనర్థం అంతేకాదండి పండితం మన్య విదూషో ఈ విదూష మన్వానస్య కూడా అయినాయి సో తాను అరే ఈ విషయం ఇలా అనిపిస్తూ అంత లోకానుభవం అలా ఉందండి ఎటో క్షేత్రజ్ఞ భేదం మనకు అనుభవంలో వస్తుంది దేహభేదాన్ని బట్టి వస్తుంది అలాగే ఈశ్వరుడు కూడా సర్వజ్ఞుడు నేను అల్పజ్ఞుణ్ణి నాకు ఈశ్వరుడికి అభేదం ఎలా కుదురుతుంది ఇది ఎవరినైనా మహాత్మును అడిగి తెలుసుకోవాల్సిన విషయం అని అంటే వాడికి తప్పకుండా తెలుస్తుంది కానీ వీడు అలా కాదుగా నిర్ణయం చేసి కూర్చున్నాడు కదా తత్వేవ భయం నీకు భయము వేరే ఎక్కడో లేదు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో ఆ దేవుడి వల్లే నీకు భయం ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి మీరు నేను చూశాను కొన్ని రిలిజియన్స్లో దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ ది జడ్జిమెంట్ డే దాని పేరు జడ్జిమెంట్ డే జడ్జిమెంట్ డే అంటే అర్థం ఏంటి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి డే జడ్జిమెంట్ దేని మీద ఇస్తారు నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా అని జడ్జిమెంట్ ఇవ్వరు నువ్వు పాపాత్ముడువే ఇంక మళ్ళీ దాంట్లో జడ్జిమెంట్ లేదు నువ్వు యు ఆర్ ది పాపి ఇంకా జడ్జిమెంట్ ఏముంటుందంటారు అంటే శిక్ష తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా అలాంటి జడ్జిమెంట్డే సో జడ్జిమెంట్ డే కోసం వీడు వెయిట్ చేస్తున్నాడంటే దేవుడు గుర్తొచ్చినప్పుడల్లా భయం కలుగుతుందా కలగదా బికాజ్ ఈ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్డే దేవుడు అక్కడ కాసుకు కూర్చుని ఉన్నాడు వీడు ఎప్పుడు దొరుకుతాడా వీడు నువ్వు పట్టుపట్టేదావా అని కాసుకు కూర్చుని ఉన్నాడు వీడు దొరకగానే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు జడ్జిమెంట్ ఇచ్చేసి నువ్వు హెల్క వెళ్ళిపోవని పంపించేస్తాడు ఆ జడ్జిమెంట్ పోనే ఆయన ఏదో కొనికిపాట్లు పడితే దాని జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని రివైవ్ చేసుకుందుకు అప్పీలింగ్ ప్రాసెస్ కూడా లేదు నువ్వు హెల్లంటే ఇంకా హెల్లే డూమ్డ్ డ్యామేషన్ ఎటర్నల్ డ్యామేషన్ అంటారు ఇంకా శాశ్వత కాలం నువ్వు హెల్లే ఇంకా సో ఈ విధంగా శాశ్వత కాలం హెల్ల ఇప్పుడు ఏదైనా రివైవల్కి అవకాశం ఉందంటే పోనీ అనుకోవచ్చు శాశ్వత కాలం హెల్ల ఇంకా వాడు దేవుని మోహన్ చూసే అవకాశమే ఉండదు సో ఆ విధంగా అయిపోతుంది అంటే ఆ జడ్జిమెంట్ అనేప్పటికి భయ చూడండి అంచేతనే భయంతో బతకడం కర్మిష్ ఉంటాడే కర్మలో ఎప్పుడు లోపం వస్తుందని ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు ఓ ప్రాయశ్చిత్వం ఒకటి ఉండేది ఈ ఋత్విక్కులు అంటే కర్మను నిందించట్లేదు కర్మలో ఉండే భయ హేతువు చెప్తున్నా ఋత్విక్కులు నలుగురు కలిసి ఆ అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేయాలి మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ ప్రదక్షిణం చేసేప్పుడు ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని ఒక గొలుసుకట్టు కింద ఉండి ప్రదక్షిణం చేయాలని అది విధి ఆ ప్రదక్షిణ మూడు సార్లు చేసేప్పుడు ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం చెప్తే చేయాలి ఈ ప్రదక్షిణం పూర్తవ్వక ముందే నువ్వు కనుక ఈ గొలుసుకట్టు చేయని విధులేస్తే అది దోషం కర్మదోషం అది దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి ఆ ప్రాయశ్చిత్తం అంటే బృహస్పతి శవము ఒక ఇష్టి ఒకటి ఉంది దాన్ని ప్రాయశ్చిత్తంగా చెప్పారు ఆ ఇష్టి చేయటానికి ఒక రూపాయలు ఖర్చు అవుతుంది మూడు రోజులు పని ఈ దోషానికి అది ప్రాయశ్చిత్తం వాళ్ళకి భయం ఉంటుందంటారా ఉండదంటారా వాళ్ళు అంచేతనే నేను చూశాను వాళ్ళు అది ప్రారంభించేప్పుడు చెయ్య వీళ్ళలో ఏ ఒక్క రోజులైనా ఆ యజమాని బృహస్పతి సేవం చేయాల్సి ఉంటుంది మూడు రోజులు అంచేతను చెయ్యి విధులేరంటే వాయించేస్తాను పట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మగారు ఎరా చేతులు పట్టుకోండి ఎందుకంటే ఋత్విక్కులు కుర్రాడు ఋత్విక్కులు విధులు పెట్టకండి అంటే ఒక ఆయన అంటాడు వదిలిపెడితే విధులు పెట్టారు మళ్ళీ గట్టిగా పట్టుకోండి మళ్ళీ వెంటనే పట్టేసుకోండి నోరు మూసుకోండి పైకేమీ చెప్పకండి అంతా బాగానే ఉంది అంత సర్వం శుభం ఆ మొదలెట్టండి అని ఆ అమాయ యజమాని గారు కొంచెం సేపు మీరు కళ్ళు మూసుకుంటే వీళ్ళు మంత్రాలు ఆరంభించి అలాగనమాట వాళ్ళు కూడా జాగ్రత్తగా వదిలేస్తారు అంత భయం దాంట్లో భయం సో కర్మ అలాగే ఉంటుంది విచ్ఛిన్నాగ్ని ప్రాయశ్చిత్తం ఉంటుంది పొద్దున్న అగ్నిహోత్రం చేసే పిడకల పెట్టి మూతలు వేసి పెడతారు సాయంకాలం వచ్చేపటికి అగ్నిహోత్రం ఉండాలి లేకపోతే విచ్ఛిన్నాగ్ని ఉపాసన కార్యక్రమం గంట కార్యక్రమం అని చేత వీడికి ఆ విచిన్న అగ్ని ప్రాశ్చితం చేయడం ఇష్టం లేక అపురోహితులు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు అంటే పూర్వం జాగ్రత్తగా చేసే రోజుల్లో ఇప్పుడే గొడవ లేదు వాళ్ళు అన్ని సామాన్ దగ్గర పెట్టుకుని ఉంటారు వాళ్ళు ఇక్కడ అగ్నిహోత్రం లేదని వాసం తగిలిందంటే వాడు ఊళ్ళో అందరికీ చెప్పడం ఇంకా వెతుకుతున్నాడు ఆ ఉందా ఉందా ఉందో అయ్యి ఉందో అయ్యంటూనే ఉంటాడు వీడి లోపల నిమ్మడంగా అగ్గిపొల చేసి అక్కడ వేసి దానికోపం ఇంత పెసర ఇది పెడతాడు పీచు పెడతాడు పీచు పెడితే పోక్క కనపడుతుంది పోక్క కనపడింది రా ఉంది రాగ్నిహోత్రం అంటాడు లేకపోతే ఇప్పుడు ఇచ్చిన అగ్ని ప్రాయశ్చితం రెండు గంటలు కాబట్టి కర్మ అంటే భయహేతువుగా ఉంటుంది అలా భయంతోటే కర్మని చేస్తూ ఉండడం ఏం ఏం ప్రాయ ప్రారంభం కన్యాదాత ఉంటాడు అనుకోండి వివాహ కార్యం అయ్యేదాకా టెన్షన్ ప్రతివాడికి టెన్షన్ భయహేతువే ఉంటుంది కాబట్టి ఈ భేద దర్శనమే భయహేతువు వాడు వైదికుడు అయ్యేది ఎక్కడ భేద దర్శనం ఉంటుందో అక్కడ భయము తప్పదు అని చాలా మౌలికమైనటువంటి విశ్లేషణ చేస్తారు వేదాంతంలో భయం వేసిందంటే స్టాక్ మార్కెట్ పెరిగిందని భయపడతాడా తగ్గిందని భయపడతాడా ఇలాంటి టాపిక్ విశ్లేషణ చేయరు అవన్నీ ఉంటాయి మౌలికంగా భేదం వల్లనే భయము కలుగుము తస్మాత్ ఓహో అక్కడ ఉన్నాం కదా అప్పుడే తస్మాత్గా ఇతం విదూష భేద దృష్టం ఈశ్వరాఖ్యం తదే బ్రహ్మా అల్పమప్యంతరం కమన్వానస్ ఇక్కడ విదూష అమన్వానస్యాన్ని కూడా విడతీయవచ్చు అమన్వా వీడు ఊర్గేవో శాస్త్రాలు అవన్నీ వల్లించాడే కానీ అమన్వానస్యా అంటే ఏక అమన్వానస్యా సో స్వరూపంలో ఆత్మతత్వానికి పరమేశ్వరుడికి భేదేమీ లేదు అనే సత్యాన్ని వీడింకా తెలుసుకోలేదు ఆ ఏకత్వాన్ని తెలుసుకోని కారణంగా వీడు ఆ ఈశ్వరుణ్ణి భేద దృష్టితోటే చూస్తూ ఉంటాడు భేద దృష్టం ఈశ్వరాఖ్యం భేద చూస్తూ ఉంటాడు ఆ ఈశ్వరుడికే బ్రహ్మ పేరు తదేవ బ్రహ్మ బ్రహ్మ అంటే ఈశ్వరుడే కదండీ ఉపనిషత్ బ్రహ్మదే చతుర్ముఖ బ్రహ్మ కాదు చతుర్ముఖ బ్రహ్మ అంటే దెబ్బలాటే బ్రహ్మగారికి పూజ చేయడానికి వీలు లేదు నేను ఒకడు శాస్త్రం ఒకడు పట్టుకు వస్తాడు కాబట్టి వాడు ఈశ్వరుడే కాకుండా పోతాడు అదంతా అలా పక్కన పెట్టండి దట్ హ్యాస్ నో రెలవెన్స్ వాట్స్ ఎవర్ విత్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హీఆర్ ఇట్ హ్యాస్ నో రెలవెన్స్ వాట్స్ ఫైవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇర్రెలవెంట్ ఎనివే సో ఆ పరమాత్మ ఏదైతే కలదో బ్రహ్మ అది దాని విషయంలో భేద దృష్టిని అల్పమపి అంతరం కురువత ఎత్కించిత భేదాన్ని వీడు ఎత్కించిత భేదం అంటే ఏమిటి నేను పరమాత్మలో కలిసిపోతాను కానీ కలిసిపోయి ఆ పరమాత్మ లోపల ఓ మూల చిన్న పిసరంత ఉంటాను అని ఏదో మళ్ళీ కలిసిపోయి కూడా మళ్ళీ ఓ పిసరంత భేదం అలాగే ఎత్కించిత భేదాన్ని వీడు భావన చేసినంత కాలము వీడికి భయము ఉంటూనే ఉంటుంది తథ తస్మాత్ విద్వాన్ అవిద్వా సహా వాడి విదూష అని అన్నాంగానే అమన్వానస్య వాడు ఏకత్వాన్ని తెలుసుకోనంత కాలము వాడు ఉరికే పేరుకి విద్వాంసుడే కానీ నేతి సో అవిద్వాంసుడే అవిద్వానేవాడు విద్వాంసుడు కానే కాదు ఎవడు వాడు యోయం ఏకమభిన్నం ఆత్మతత్వం నపశ్యతీ అది ఎవడైతే ఏకము అద్వితీయము అయినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడో వాడు అవిద్వాంసుడే వాడు శాస్త్రాలను అనేకం చదివి ఉండొచ్చు ఎట్ అవిద్వాంసుడే అంచేతనే ఎక్కడైనా సరే మీరు భయం కనపడింది అంటే అది అజ్ఞాన లక్షణం అని గుర్తించేసి వెంటనే ఎలర్ట్గా ఉండేదాన్ని గుర్తించే మనకి భయ హేతువే ఉన్నది ఆత్మ నిష్ఠులకు ఆత్మస్వరూపుడుకు ఈశ్వరుని శరణాగతి చేసిన వాళ్ళకి భయానికి కారణమే మనం ముందుకు వెళ్తూ ఉండడమే అని తనకి తాను నచ్చజెప్పుకొని ఆ భయం నుంచి బయటపడిపోవాలి కానీ అలాగా ఆ భయాన్ని పెంచి పోషించుకోకూడదు భయాన్ని కొంతమంది అలా దాచిపెట్టుకుంటారు అలాగ మనం చెప్పినా వినిపించుకోరు నీకే భయం లేదండి అంటే ఏ భయం లేకపోవడం ఏంటండి ఇప్పుడే కదండి రాహుకాలం అని అంటే అప్పట్లోనే వాడు వాళ్ళు ఏదో ఒక హిరీజన్ చెప్పి ఇప్పుడు రాహుకాలాన్ని ఎస్ అనమంటారా నో అనమంటారని అన్నా రాహుకాలం ఎస్ నో అందామంటే ఎలా నో అంటాం పంచాంగాల నిండా రాసిపెట్టినప్పుడు రాహుకాలం నో అని నేను ఎలా చెప్పను రాహు చాలా గొప్ప గ్రహం ఇది ఒక పెద్ద సత్యం నేను నేను డిస్కవర్ చేసిన సత్యం ఇది ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు లోక రాహు పాపగ్రహం అనుకుంటారు పాపగ్రహం కాదు రాహు రాహు చాలా పుణ్యగ్రహం ఎందుకంటే రాహువు సంసారానికి ఆటం బాంబులు అట్లాడు అంటే స్పిరిచువాలిటీకి చాలా గొప్ప సేవ చేస్తాడని అర్థం అంతే కదా సరే ఇప్పుడు రాహు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నట్టహుకాలంలో పని చేయమని నేను అన్నా ఒకవేళ మీకు తెలియకుండా రాహుకాలంలో ఏదైనా పని అయిందనుకోండి ఇది గుర్తు చేసుకోండి తత్వవేదానంద గారిని గుర్తు చేసుకోండి ఆయన చెప్పాడు రాహువు పుణ్యస్వరూపుడు అని ఆయన చెప్పాడు అదేదో నిజమే ఉంటుందని మీరు సంతోషపడ్డాను మీకు ముందు తెలిసిందనుకోండి రాహుకాలం అని ఓకే పరిహరించండి ఎందుకంటే ఏదో పండితులు ఏదో చెప్పారు ఏదో ఒక దృష్టికోణంలో చెప్పారు మనం ఆ దృష్టికోణంలో వీ నిడ్ నాట్ బాదర్ అబౌట్ మచ్ అబౌట్ ఇట్ బట్ వీ నిడ్ నాట్ రిజెక్ట్ ఇట్ ఆల్సో వట్ ఈస్ దెర్ ఈస్ నో రీజన్ టు రిజెక్ట్ ఎనీథింగ్ విట్ ఈస్ గుడ్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ పని అయిపోయిన తర్వాత భయపడితో కూర్చుండడం మాత్రం తప్పు రాహు విల్ అండర్స్టాండ్ అండ్ రాహువు పుణ్యగ్రహం తర్వాత ఇంతకీ రాహువు పరబ్రహ్మండి ఆ సత్యాన్ని తెలుసుకుంటే సరిపడుతుంది కాబట్టి సో భయాన్ని దగ్గరికి రానివ్వద్దు భయాన్ని లేకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి వాడికి అప్పుడు అంచేతనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదో వాడికి ఈశ్వరునియందు భక్తి కూడా ఉండదు అని చెప్పాడు వివేకానంద కానీ మన మోడర్న్ భక్తులు ఏమనుకుంటారు ఈ సెల్ఫ్ వద్దండి ఈ సెల్ఫ్ నేను అయోగ్యుండీ నేను పాపాత్మ నుండి నేను ఎందుకు పనికి అంటే ఆ రకంగా భక్తి బాగా పెరుగుతుందని వీడు అనుకుంటాడు చూడండి ఎంత కాంట్రడిక్షన్ వచ్చేసిందో అన్లస్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ యు కెన్ నెవర్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఈశ్వర సో ఆత్మస్వరూపం విషయంలో సరైన అవగాహన ఉన్నట్లయితే దాని నిర్భయము తర్వాత ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా సంలక్షణాలన్నీ బాగా డెవలప్ అవుతాయి పడే సంసారంలో కూడా ఏదైనా మంచి పనిని చేయగలుగుతాడు ఇక్కడ ఈ భయాన్ని గురించి శంకరులు ఇంకొంచెం వ్యవహారం చేస్తున్నారు ఆయన ఆ వాక్యాలు కొంచెం జాగ్రత్తగా మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది చూద్దాము ఉచ్ఛేదహేతు దర్శనాత్ ఉచ్ఛేద్యాభిమత్య భయం అనుచ్చేద్యం హీ ఉచ్ఛేదేతు ఇప్పుడు ఒక ఆఫీస్లో ప్యూన్ ఉన్నాడు అనుకోండి వాడు క్లర్క్కి భయపడతాడు క్లర్క్ ఉంటే సూపరింటెండెంట్కి భయపడతాడు సూపరింటెండెంట్ కలెక్టర్కి కలెక్టర్ మినిస్ చీఫ్ మినిస్టర్కి మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి భయపడతారు ఇది వరుస ప్రైమ్ మినిస్టర్ భయపడతారా భయపడతారు ఎందుకని ప్రైమ్ మినిస్టర్ని సస్పెండ్ చేయటమో లేకపోతే ఆయనకు ఒక ఛార్జ్ షీట్ దాఖలు ఛార్జ్ షీట్ ఉంటారో తెలుసు కదా ఆఫీసుల్లో సరిగ్గా ఏదైనా తేడా వస్తే ఛార్జ్ షీట్ ఇచ్చాడుంటాం సో అలాగ ప్రైమ్ మినిస్టర్కి ఛార్జ్ షీట్ ఇచ్చేవాడు ఇంకెవడూ ఉండడు ఆయన అల్టిమేటు కాబట్టి అనుచ్చేద్యం ఉచ్ఛేదము అంటే హానిని చేయుట వా ప్రైమ్ మినిస్టర్కి ఎవడో హాని చేయలేరు ఆయన హీ కెన్ డూ హార్మ్ టు ఎనీబడీ బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బియాండ్ ఆల్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ and so he is immune to all such procedures therefore he is anuchhedyam right mashraf garu ayin ga anya adhikaralane <laughs> tanakalla pettukoni tanna daana anuchhedyunu ga pettu poothunnaru i madhya meer patavartho cholutone undunta so he is anuchhedya mana daggara kuda lokayukta billu pedatha unte oddanni daani pakkana pettesi mothaniki vaallu anuchhedyul ga ne alla nilichunnaru kada so he is anuchhedya vaadi kinda vaallandaru uchhedyule kabatti uchhedyulaki bhayam undaneu అనుచ్చేద్యునికి మాత్రమే భయం ఉండదు పైగా ఈ అనుచ్చేద్యుడు ఉన్నాడే వాడు ఈ క్రింద వాళ్ళని ఉచ్ఛేదనం చేయటంలో వాడు హేతు అవుతాడు కాబట్టి అనుచ్చేద్య ఉచ్చేదహేతు తాను స్వయముగా ఏ రకమైనటువంటి పతనము క్రింద జారిపోవుట అనే దానికి అతీతుడుగా ఉంటూ క్రిందవాళ్ళు కనుక చెప్పిన మాట వినకుంటే వాళ్ళని పడగొట్టేటువంటి సామర్థ్యం కలిగిన వాడు సో ప ఉచ్ఛేదం అంటే పడగొట్టడం సో అనుచ్చేద్యుడుగా ఉన్నవాడు మాత్రమే ఉచ్ఛేద హేతు క్రిందన వాళ్ళని పడగొట్టడంలో కారణమవుతాడు ఇంకీ క్రిందవాడు వీడేమిటి ఉచ్ఛేద హేతు దర్శనాత్ అను అనుచ్చేద్యుడిని చూస్తూ ఉంటాడు ఈయన అనుసేద్యుడు ఆయన్ని మనమేం చేయలేము కానీ ఆయన మాత్రం మనల్ని పడగొట్టగలడు ఆ విధంగా పడగొట్టడానికి హేతువు కూడా ఉన్నది ఇంకా మరి భయం కాకపోతే ఇంకేముంటుందండి అంతా భయమే సో ఉచ్ఛేద హేతు దర్శనాథం పడగొట్టడానికి హేతు కనబడటం వలన ఉచ్ఛేద్య అభిమతస్య నేను పడగొట్టబడతాను నేను ఉచ్ఛేద్యుడను అల్పుడను వాడి మోచేతి కింద నీటిని త్రాగేవాడను అయోగ్యుడను వాడు అనుగ్రహిస్తే నాకుంది లేకపోతే నాకు లేదు అని భావన చేసి వాడు ఉచ్ఛేద్యుడు అటువంటి అభిమానమును కలిగి ఉంటాడు తన స్వరూపం తెలుసుకోక అటువంటి అభిమానాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి ఆ ఉచ్ఛేద హేతువు ఏదో పాపమో లేకపోతే డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీయో ఏదో ఉచ్ఛేదహేతువు కనపడుతుంటే భయం వేసేస్తుంది ఇప్పుడు బాసొచ్చేటికి ముగ్గురు పేకాట ఆడుతున్నారు కూర్చుని ఆఫీస్ అవర్స్లో ముగ్గురు భయపడిపోతారు ఎందుకని ఆయన ఉచ్ఛేద్య ఉచ్ ఉచ్ఛేద్య అభిమత ఆయన మనకి ఛార్జ్ షీట్ ఇచ్చి మనకి ఆ పనిష్మెంట్ ఇవ్వగలిగిన ఆయన ఎవడో మనం ఏం చేయలేము ఆయన అందరి అన్నిటికీ అతీతుడు మనమేమో పొరపాటు చేసి ఉన్నాము ఆఫీస్ అవర్స్లో పేకాటాడినాము కాబట్టి ఉచ్ఛేద హేతు కూడా ఉంది కాబట్టి వీళ్ళు అలా భయపడిపోతూనే ఉంటారు భయపడిపోయి ఆ పర్సనల్ సెక్రటరీని ఏమిటి ఆయన చాలా కోపంగా ఉన్నాడా ఏమి మా మీద ఏమైనా ప్రొసీడింగ్స్ ఏమైనా ఇనిషియేట్ చేస్తున్నాడా లేకపోతే చూచి చూడనట్టు వదిలేసాడు అంటావా ఏమిటి అని ఆ పర్సనల్ సెక్రటరీని వెళ్ళి దూగుతూ ఉంటారు ఎందుకంటే భయ హేతు సో అదేవిధంగా ఈశ్వరుడు కూడా అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపం ఈ ఉచ్ఛేద్య అభిమతము ఉచ్ఛేద్య అభిమానము ఈశ్వరుడు మాకు పనిష్మెంట్ ఇచ్చేస్తాడేమో అని భయపడేటువంటి సామాన్య జనులకి మధ్యన ఇంటర్మీడియరీ రోల్ కూడా కొంతమంది ప్లే చేస్తారు నేను ఈశ్వరుడితో చెప్పి నీ సంగతి నేను చూస్తానులే నువ్వేమో నేను చిత్త చేయకొని ఒక ఆశ్వాసనని కలిగిస్తాను అంటే ఏమిటనమాట ఈశ్వరుడికి వీడి మధ్యలో ఉన్నవాడు వీడి రికమెండ్ చేస్తారన్నమాట ఈ మతాలు మీ ఇలాగే ఉన్నాయండి చాలా న్యూసెన్స్ ఒక హిందూ ధర్మంలోనే సాధకునకు ఈశ్వరునికి మధ్యన డైరెక్ట్ ఈక్వేషన్ హిందూ ధర్మంలో కూడా మధ్యలో కొంతమంది ప్రవేశించి మా ద్వారానే మీరు ఈశ్వరుడితో వ్యవహారం చేయాలి డైరెక్ట్గా మీరు చేయడానికి వీలు అనేటువంటి వాళ్ళ ఆ సంస్కారాలు వచ్చేసాయి మా ద్వారానే మీరు ఈశ్వరుణ్ణి పొందాలి మమ్మల్ని పక్కన పెట్టేసి మీరు ఈశ్వరుడితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టేసుకోవడం కాదు ఈశ్వరుడు అలా ఒప్పుకోడు అడుగుతాడు మీ రిఫరెన్స్ పాయింట్ ఎవరన్నా అడుగుతాడు అది ఈ రకంగా ఇదంతా ఇదంతా ఈ తరువాతి కాలంలో వచ్చినటువంటి దోషం తప్పిస్తే హిందూ ధర్మము ఈశ్వరునకు సాధకులకు మధ్యలో డైరెక్ట్ రిలేషన్స్ ఆత్మా గుహాయోజంతో నీ ఆత్మస్వరూపంగానే ఈశ్వరుడు ఉన్నాడు నీ హృదయ గుహలోనే నీ సద్గురువు ఉన్నాడు దట్ ఈస్ హాల్ ఇట్ ఈస్ ఎనీవే సో ఈక్వేషన్ని మనము బ్రేకప్ చేయాల్సి ఉంటుంది ఈ ఉచ్ఛేద్య అభిమానాన్ని నేను ఎందుకు పనికిరా వాడను నాకు ఏమైపోతుందో నేను నరకానికి పోతానేమో అని భయం నరకానికి పోతాను అదే నువ్వు నరకానికి వెళ్ళవు నరకము ఆత్మ ఆత్మ చైతన్యము నందు కల్పితామో అనే ఆ సత్యాన్ని వాడు గుర్తించడానికి వాడు అంగీకరించాడు వాడు నరకానికి పోతానని భయమే వీడు ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఇప్పుడు ముక్తుడు కానీ నాకేమో గ్రహాలు బాగులేవునో వాస్తు బావులేదునో లేకపోతే సంతానం లేదనో వీడు నాకు మోక్షం లేదనో నాకేమో ఏమీ లేదనో భయపడుతూ ఉంటాడు కాపు స్వయంగా ముక్తుడు ఇప్పుడు ఈ క్షణంలో ముక్తుడయి కూడా అవివేకం చేతను భయపడుతూ ఉంటాడు ఇదో అజ్ఞానం యొక్క పరాకాష్ట నడుస్తుంది కాబట్టి సాధకులు ఈ ఈక్వేషన్ నుంచి బయటపడిపోవాలి తన్నాసతీ ఉచ్ఛేదహేత అను దర్శ తద్దర్శన భయం యుక్తం ఇప్పుడు అనుఛేద్యుడను నేను ఆ ఈశ్వరస్వరూపమునకు నాకు అభేదము అనుచ్చేద్యుడను నేను ఆత్మ దేని చేతను నశింపచేయబడదు శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పాడు అర్జునుడు చచ్చిపోతారేమో నన్ను భయపడితే శ్రీకృష్ణుడు నిన్ను చచ్చిపోకుండా నేనేమో చక్కనం అడ్డు వేస్తాను అని ఆయన అడ్డు వేశాడు కానీ అనలేదు అన్నమాట వేసినప్పుడు అనలేదు ఆయన ఏమన్నాడంటే నువ్వేమీ అయిపోదురా నీకు నువ్వు అనుఛేద్యుడవు అచ్చేద్యోజాహ్యోజ మక్లేద్య అశోష్య ఏవచ నీ స్వరూపము అవినాశి అని ఆ అనుఛేదత్వమును ఆయన బోధించి ఆ ఉచ్ఛేద హేతువును నివారించి నాకేమైనా అయిపోతుందేమో నువ్వు భయపడుతున్నావు కదా దెర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఇన్ దిస్ ఎంటైర్ క్రియేషన్ బికాజ్ యు ఆర్ ఎబో ఆల్ దీస్ థింగ్స్ అన్నమయ కోశమైతే ఉచ్ఛేదం కలిగే అవకాశం ఉన్నది నువ్వు అన్నమయ కోశం కానే కాదు ప్రాణమయ ప్రాణమయ ప్రాణానికి వినాశం లేదు లైఫ్ విల్ నాట్ డై ఆత్మా విల్ నాట్ డై అండ్ ఆత్మకి పొన్న చచ్చిపోకపోవచ్చు కానీ ఇంజురీ కలుగుతుందేమో ఆత్మకి ఇంజురీ కలగదు అచ్చేద్య ఇట్ ఇట్ కెనాట్ బి ఇంజూర్డ్ అయితే పోనీ నా ఆత్మ యొక్క ఇంట్రెస్ట్లకు ఎవరైనా హాని చేయచ్చు ఇప్పుడు మీ శరీరానికి హాని చేయకపోవచ్చు మీకేమీ చేయకపోవచ్చు మీ ఇంట్రెస్ట్ని దెబ్బతీయచ్చు కదా అంటే మీ దగ్గర స్టాక్ ఏదైతే ఉన్నదో ఆ స్టాక్ రహస్యాలు తెలిసేసుకుని అది పడిపోయిట్లా చేసాడు అనుకోండి వాడు ఎవడో మరో ఇండస్ట్రియలిస్ట్ మీ స్టాక్ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అది మీ ఇంట్రెస్ట్ని డెబ్బ చేయడం ఇండస్ట్రియలిస్ట్ అలా చేసుకుంటూ ఉంటాం ప్రాబ్లీ దట్ కెన్ బి డమ్ దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఫర్ మీ ఆత్మా ఈజ్ పూర్ణం హూ కెన్ డిస్టర్బ్ ఆత్మాస్ ఇంట్రెస్ట్ కాబట్టి ది పాయింట్ ఈస్ దెర్ ఈస్ నో రీజన్ వాట్స్ వై మూ బీ అ ఫ్రైడ్ ఆఫ్ ఉచ్ఛేద హేతువు లేదు ఆ సత్యాన్ని వీడు దర్శిస్తాడు దర్శించి తన ఎందు ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు భయం నయుక్తం వాడికి భయం అనేది కలిగే ప్రసక్తే లేదు సర్వంచ జగత్ భయవద్ దృశ్యతే ఆయన అదే అంటున్నారు జగత్తంతా కూడా భయము చేతను ఆవరింపబడి ఉన్నది ఎందుకని అజ్ఞానం చేతనే తస్మాత్ జగతో భయ దర్శనాత్ గమ్యతే నూనంతదస్తి భయకారణం అనుదాత్మకం జగత్ ఆయన దీన్ని అనుప్రశ్నలోకి మారుస్తున్నారు అంత ఎప్పుడు కూడా టాపిక్ను మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటూ పోకూడదు టాపిక్ ఏమిటంటే మొదటి అనుప్రశ్న అస్థి బ్రహ్మవా నవ అంటే అస్థి హావ్ బికాస్ సర్వంచ జగత్ భయవత దృశ్యతే మొత్తం జగత్తంతా కూడా భయాన్ని పొంది ఉన్నట్లుగా మనకి భాషిస్తూ ఉంటుంది అంచేతను జగత్తుని జగత్తు యొక్క ఈ భయదర్శనాత్ జగత్తులో ఉండే భయాన్ని చూసినట్లయితే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది గమ్యత ఏమిటది ఆ భయకారణం ఒకటి ఉండి ఉండాలి ఊనంతదస్తి భయకారణం ఈ జగత్తుకంతకీ కూడా భయాన్ని కలిగిస్తూ భయహేతువు భయకారణము అది ఉచ్ఛేదహేతు ప్రతివాడికి కూడా ఆ సర్వ జగత్ కారణం బ్రహ్మ వల్ల తనకి హాని కలుగుతుందేమో ఆ విధమైన భయహేతువు ఒకటి అది స్వయంగా ఉచ్ఛేదాన్ని పొందదు అది అనుచ్ఛేదాత్మకం దాన్ని ఎవరూ నిశింపచేయలేరు కానీ దానివల్ల మాత్రం తక్కువ వాళ్ళందరికీ వినాశం కలిగే ప్రమాదం ఉన్నది అని ఈ విధంగా సర్వత్రా కూడా జగత్తులో మనకి భయము కనబడుతోంది కనుక భయం ఉన్న చోట భయహేతువు కూడా ఉంటుంది కనుక ఆ భయహేతువే బ్రహ్మ అదేటండి బ్రహ్మ భయ హేతువు తత్వేవ భయం విదుష అమన్ వారస్య అదే బ్రహ్మయే భయ నువ్వు ఏ ఈశ్వరుణ్ణి కోలుస్తున్నావో ఆ ఈశ్వరుడే భయహేతు వెంకటేశ్వర స్వామి భయహేతువు మీరు ఇదే చూసుకోండి వెంకటేశ్వర స్వామిని ఎందుకు కోలుస్తారంటారు వడ్డీ కాసులు వాడిన ఒక టైటిల్ ఒకటి ఆయనకి పెట్టి వడ్డీ వసూలు చేస్తాడంటే సో ఆ వడ్డీ వసూలు చేస్తాడని పెట్టేసి ఆ భయాన్ని కలిగిస్తారు ఈ కన్నం వేసేవాడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి డబ్బు సంబంధించింది ఉంటే అరే ఇది కుమలింది ఇది వద్దురు బాబు మనకి అని వాడు కనుక ఒక్కొక్కసారి ఆస్తి కూడా అయినట్లయితే అది వదిలిపెట్టి మిగతా విభావం పట్టుకుపోతాడు ఈ మధ్యనే కొంచెం బరితెగించి అది కూడా పట్టుకుపోతున్నారు కానీ పూర్వం అలాంటివి వదిలిపెట్టేసి ఇవ్వడు ఎందుకంటే వీళ్ళని వల్ల మనం భయపడాల్సిందే లేదు వీళ్ళు మరణేం చేయగలరు కానీ ఆ వెంకటేశ్వర స్వామిని మనం వెంట పడిపోతాడేమో అని ఒక భయం సో ఈ విధంగా భయ హేతువు జగత్తులో కలదు ఎదో జగద్భేదీతి దీనివలనైతే జగత్ అంతా భయపడుతుందో అటువంటి భయ కలదు అదే బ్రహ్మ కాబట్టి భయము అనే పాయింట్ని అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూస్ఫుల్నెస్ ఇన్ ది ఎనాలసిస్ వీ గెట్ సమ్ గుడ్ అండర్స్టాండింగ్ తద్వారా మనం భయ భయాన్ని దూరం అవ్వచ్చు ఈశ్వరునికి దగ్గర కావచ్చు అదంతా బాగానే ఉంది బట్ ఫైనల్గా ఈ ఎనాలసిస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఎనాలసిస్ ఇట్ ఈస్ ఎయిమ్ అట్ ఆన్సరింగ్ ద ఫస్ట్ అను ప్రశ్న కాబట్టి భయ ఈశ్వరుడు కలడు అస్తి తత్ తస్ అర్థే ఏష శ్లోకీ తద్యేష శ్లోక వాక్యం కాబట్టి ఈ విషయంలో అంటే సర్వజగత్తుకి సర్వమానవులకు సర్వప్రాణులకు అజ్ఞానావస్థలో ఉన్నంత కాలము భయహేతువుగా ఉండేటువంటి బ్రహ్మకలము కాబట్టి భయం పోవాలంటే ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే పోతుంది ఆత్మ యొక్క పూర్ణ ఆత్మ పరిచ్ఛిన్నము ఆత్మ ఉచ్ఛేద్యము ఇలా ప్రసరంత ఆత్మ అని వీడు అనుకుంటూ ఉన్నంతసేపు వీడికి భయహేతువు వీడి చుట్టూ ఆ బ్రహ్మయే భయహేతువుగా నిలబడి ఉంటుంది బ్రహ్మే భయహేతువు మళ్ళీ వేరే ఏం కాదు భయం